మేరాజు సాదం శ్రీ మహాధిపతాశివసరంభా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సయమ్యేంద్రియ్రామ సముద్ధయ ప్రాప్వంతి మామేవాతే రో సర్వూతహితే రథా సకలప్రాణుల యొక్క హితమునందు ప్రీతిగలవారు రథా అంటే రతి అంటే ప్రీతి లవ్ సో సకలప్రాణుల యొక్క హితమునందు ప్రీతి గలవారు సకల ప్రాణులు మళ్ళీ దాంట్లో ఎక్సెప్షన్స్ ఏముండవు అంటే మనిషి యొక్క మానవ మనిషి యొక్క మనస్సు ఎలా పనిచేస్తుందంటే ఏదో ఒక తప్పించుకుపోయే మార్గాన్ని ఎక్కువ ఉంటుంది తర్వాత ఎవరి మీద ప్రీతి చూపించకపోవడానికి కావలసిన జస్టిఫికేషన్ వాడు దుస్తుడు కాబట్టి నేను ప్రీతి చూపించట్లేదు అని ఆ విధంగా సో అలాగే హింస చేసేప్పుడు కూడా ఆ రకమైన జస్టిఫికేషన్ దాన్ని సమర్థించుకోవటము ఇటువంటి దృష్టి మానవుని యొక్క దృష్టి అలా పనిచేస్తూ ఉంటుంది అది ఒక బలహీనత మానసిక బలహీనత కాబట్టి ఆ బలహీనతను గుర్తుపట్టి దగ్గరికి రాలేవ్వకుండా ఆ సర్వ అనే మాటని గట్టిగా పట్టుకుని సర్వభూత హితే సకల ప్రాణుల యొక్క హితము నందు ఓ చిన్న కథ గుర్తుకొచ్చింది సడన్ కథ అంటే పెద్ద కథ చెప్పేస్తారనుకోని డోట్ అంటారు తెసరంత కథ ఓ మహాత్ముడు స్నానం చేసుకున్నారు నదిలో స్నా నదిలోనో కాలంలోనో ఎక్కడో స్నానం చేస్తున్నారు స్నానం చేసుకుంటే ఒక తేలు కొట్టుకొచ్చింది ఏదైతే కొమ్మ ఏదో తిరిగి పడింది ఆ తేలు కొట్టుకొచ్చింది నేలలో తేలు ఈ కష్టపడుతుంది నేలలో చచ్చిపోతుంది ఈయన పాపం అయ్యో కళ్ళతో చూసితో దాన్ని సాగు ఎలా కుదురుకుతుంది ఇలా వేలుతోటి ఆ తేలుని నీటిలో ఉంచడానికి పైకి తీసి ఆ గట్టి మీద పారేసాడు అయితే అది ఎప్పుడైతే వేలు మీద ఎక్కిందో దానికి రక్షణ లభించి ఆ గట్టి మీద పొడి లోపల ఆ వేలు కుట్టింది ఏమి ధర్మం కుట్టడం కదా కుడితే ఆ గట్టి మీద పారేసీ లోపల కుట్టింది ఆ కుట్టిన నొప్పికి ఆ గట్టి మీద వేలేపడు మళ్ళీ నీళ్ళలో పడింది వేలు మళ్ళీ మునిగిపోతూ మళ్ళీ వేలు పెట్టి ఈసారి కుట్టినా సరే అయినా సరే దీన్ని గట్టి మీద పడయాల్సిందే అని గట్టిగా నిశ్చయించుకుని కుట్టడానికి సుశుద్ధుడై ఆయన గట్టి మీద ఆడేశాడు ఈసారి ఈసారి అది సేవ్ అయ్యింది కానీ కుట్టింది రెండోసారి మళ్ళీ కుట్టింది పాపం వేలతోటి రెండుసార్లు కుట్టించుకున్నాడు ఎవడో అడిగాడు ఏం పిచ్చాయమయా అనేది ఆ తేల్ని కుడితే పుట్టినందుకు ఓసారి కుట్టినప్పుడైనా నువ్వు అర్థం చేసుకుని రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేయటం అని చెప్పచ్చు కదా అని కోపడతారు ఎవరో ఆయన మీద అంటే ఆయన అంటాడు తేలు తన ధర్మాన్ని తాను నిర్వర్తించింది నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను తన ధర్మము ప్రాణి యొక్క హితమును చేకూర్చుక అది సాధువు యొక్క ధర్మం తేలు యొక్క ధర్మము కుక్తుక తేలికేమైనా ఇల్లు మీద కోపమా అది ఉడితే కొండెము ఉంటుంది ఆ కొండెముతో అలా పొరుస్తూ అని తేలు కొండెము వంటి వాడు అంటారు కొంతమంది అలాగే ఏదో పొరుస్తూ ఉంటారు ఏదో మ్యాలిపులేట్ చేసి ఎదుటి వాడికి మనస్థితికి క్లేశం కలిగి ఇట్లా ఏదో పొడవడం అది చేరుకుండే లక్షణం కాబట్టి సకల ప్రాణుల యొక్క హితమునందు ప్రీతి కలిగి ఉండుట పర్మభూత హితైన సో దీనికి ఒక కూడా చెప్తాను ప్రతి మనిషి కూడా తన దేహానికి సేవ చేస్తాడు దేహానికి సేవ చేస్తుంటాడు ఎలా సేవ చేస్తుంటాడు ఏకాగ్ర చిత్తంతో దేహానికి సేవ చేసుకుంటారు స్నానం చేయాలనుకున్న వెన్నీళ్ళు ఆ వెన్నీళ్ళలో ఏదైనా కొంత సెంటు లాంటిది ఏమైనా ఉంటే అది ఆ తర్వాత సబ్బులు ఖరీదైనటువంటి భోగ సామగ్రి ఆ బాత్రూంలో భోగాన్ని ఈ ఆధునిక కాలంలో భోగం అంతా బాత్రూంలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది చాలా ప్లాంట్గా బాత్రూములు కట్టిస్తారు విశాలంగా సకల భోగములు సామాగ్రితో నిండి ఉండిస్తాను ఇంటికి ఎవరైనా వస్తే బాత్రూమ్ చూపిస్తారు కూడా అప్పుడప్పుడు సన్యాసులు కూడా చూపిస్తారు అవునండి స్వామీజీ మా బాత్రూమ్ మీద చూసారా అంటే పొల్లండి బాత్రూములు బెడ్రూమ్లు అసలు తెలుస్తుంది ఆయకని ఆయకనం ఇమాజిన్ అయి సో ఆ రకంగా సో సకల భోగములు దేనికి భోగములన్నీ దేహములకు సేవ చేయటమే అండ్ తర్వాత తన దేహానికి తాను సేవ చేసుకున్నప్పుడు ఫుల్ అటెన్షన్ అంటే పూర్తి ఏకాగ్రతతో దేహానికి మనం సేవ పూర్తి ప్రీతితో ప్రతిహీ తన దేహానికి తాను చేసుకునేప్పుడు ఆ పొల్లె దీనికి తాళే కొద్ది సేవ చాలు దీనికి పూర్తిగా ఫుల్గా చేయాల్సిన అవసరమే ఉంది కొంచెం తక్కువైతే నష్టమే లేదు అని అనుకుంటాడా అనుకో పూర్తి ప్రేమతో దేహానికి సేవ చేస్తుంటాడు సో ఆ ఫుల్ అటెన్షన్ ఫుల్ లవ్ తర్వాత అంటే దేహానికి సేవ సందర్భంలో ఉండే గుణాలు మూడవది కర్తృత్వాభిమానం లేకుండా సేవ చేస్తుంటాయి నేను ఈ దేహానికి సేవ చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానం లేకుండా సేవ చేసుకుంటాడు కర్తృత్వం లేకపోతే భోక్తృత్వము వాటెవర్ సో చూడండి ఏకాగ్రత ప్రీతి కర్తృత్వాభిమానరహితము లేదా దేహానికి సేవ చేసుకుంటాడు సరిగ్గా ఇదే ఫిలాసఫీని సర్వభూత హితే రత అప్లై చేయాలి ఇతర ప్రాణులకు మన వైపు నుంచి వాళ్ళ యొక్క క్షేమమును కోరి హితమును కోరి ప్రవర్తిల్లుట దానికి తగిన విధంగా సో ఎలాగా దేహాన్ని ఎంత ఏకాగ్రతతో సేవ చేస్తామో ఇతరులకు అంత ఏకాగ్రతతో ఇతరుల యొక్క క్షేమమును సంపన్నము చేయుట సంపాదించుట ఆ సందర్భాన్ని బట్టి ఎలాగానే అవి డీటెయిల్స్ అవి పరిస్థితి ఒక పరిస్థితి నుండి మరో పరిస్థితికి మారుతూ ఉంటాయి అన్నిటికీ ఒకే రూల్ ఉండదు కర్మభో తేలికి ఒకే రూలును క్షేమకి అదే రూల్ ఉండదు మనిషికి అదే రూల్ ఉండదు వేరువేరుగా ఉంటుంది తర్వాత ఏకాగ్రత రెండవది ప్రీతి లవ్ మూడవది అభిమానరహితముగా చేత అభిమానం ఉండదు సర్వభూత హితేరత ఉదాహరణకి మీరు మంచి ఖరీదైన సబ్బుతోటి వేన్నేళ్లతోటి మంచి ఖరీదైన స్నానం చేసి వచ్చారనుకోండి వెంటనే కనపడే వాళ్ళ కదా నేను ఇవాళ చాలా ఖరీదైనటువంటి సుఖకరమైన స్నానములు చేసి తిని అని మీరు చెప్పరు ఎందుకంటే ఎందుకు చెప్పరంటే అభిమానం ఉండదు నేను చేసేనునే కర్తృత్వాభిమానం ఉండదు డట్ ఆ కర్తృత్వం ఎప్పుడైతే ఉండదో అప్పుడు చెప్పరు కానీ ఎక్కడైనా ఓపిసరంత సేవ చేస్తే నేను ఆ సేవ చేసేను పత్రికల్లో వేడుకుంటా నాకు బాగా నాకు అంటే మనిషి యొక్క మనస్సు ఎలా పనిచేసుకున్నారు సైకాలజీ అంతకంటే మనమేమి మనుషులను తప్పుపడటం ఓ దేవాలయానికి వెళ్ళాను పైన ఫ్యాన్ ఉంది అది ఇంకా తిరగట్లేదు అయితే స్విచ్ వేస్తే తిరుగుతుంది ఆ ఫ్యాన్ మూడు రెక్కల మీద మూడు పేర్లు రాస్తుంది అంటే ముగ్గురు కలిసి ఫ్యాన్ డొనేట్ చేశారు మాట దేవాలయానికి మూడు రెక్క అభిమానం సో ఇతరులకు సేవ చేసేప్పుడు ఈ అభిమానం అవుతుంది ఈ అభిమానం అన్నది దోషం కాబట్టి సర్వభూత హితేరతా సకల ప్రాణుల యొక్క సర్వ హితములందు ప్రీతి గలవారు ఆ విధంగా అలాగే సర్వత్ర సమబుద్ధయ ఎందుకంటే నేను చెప్పాను మళ్ళీ ఐఎమ్ గివింగ్ ఏ స్మాల్ రీక్యాప్ సో సమబుద్ధి కలిగి ఇప్పుడు చూడండి మీకు సమబుద్ధి విషము దీని మీద నేను చాలా సైకాలాజికల్గా విస్తారంగా చెప్పాను ఇంకొక మాట అనేస్తే నాకు తృప్తి ఐ కెన్ గో టు ది నెక్స్ట్ మ్యాన్ అదేమిటంటే మీరు దేహము జగత్తు వీటి ఎడల ఉండే దృష్టిని బట్టి విషమబుద్ధియా సమబుద్ధియా అనేది నిర్ధారితమవుతుంది ఇప్పుడు దేహము నేను అనే అభిమానం పెట్టుకుని నేను నాది జగత్తు ది అదర్ అనే అభిమానం ఉన్నట్లయితే ఆ విధంగా మీకు చూసిన సందర్భంలో విషమబుద్ధి ఉంటుంది సమబుద్ధి ఉండదు సమబుద్ధి ఉండాలంటే దేహము ఏదియో జగత్తు అదే జగత్తు ఏదియో దేహము అదే అని జగత్తుకి దేహానికి ఆ సమత్వాన్ని జగత్తికి దేహాన్ని భిన్నములు కాదు అది అభిన్నములు ఇదానికి ఒక మహాత్ములు నాతో అన్నారు చూడండి ది ఎంటైర్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ ది ఎంటైర్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ కొన్ని సైకాలజీలో ఏంటంటే ఫిజియాలజీ ఈజ్ ఎన్ పార్ట్ ఆఫ్ నేచర్ ప్రకృతి యొక్క ధర్మం ఫిజియాలజీ ది ఎంటైర్ ఫిజియాలజీ ఇప్పుడు మీరు ఈ దేహములకు ఏదైనా పుష్టి కావాలనుకోండి జగత్తు నుంచి వస్తుంది దేహానికి రోగం వచ్చిందనుకోండి జగత్తు నుంచే వస్తుంది ఆ రోగానికి మందు వచ్చిందనుకోండి జగత్తు నుంచి వస్తుంది జగత్తుతోటి విడదీయరాని విధంగా దేహము కలిసిపోయి ఉంటుంది అయితే జగత్తు వేరు దేహము వేరు అనే అనే భావనలో మనం జీవిస్తూ ఉంటాం ఈ భేదం ఎందుకడి నుంచి వచ్చింది అభిమానాన్ని బట్టి వచ్చింది ఈ పాంచభౌతిక సమ్మేళనము నేను నాది అనే అభిమానం పెట్టుకుంటాడు అది బ్రెయిన్ సెల్స్ అది అలాగే దేవర్ ప్రోగ్రామ్డ్ టు ఐడెంటిఫై ఆ బేన్షన్స్ అలా ప్రోగ్రామ్ అయ్యి ఉన్నాయి ఐడెంటిఫై అవడం ఈ పంచభూతములతో ఐడెంటిఫై అవుతాడు ఎదుర్కొండా ఉన్న పంచభూతములతో ఐడెంటిఫై అవ్వడం ఎదురుకుండా ఉన్న పంచభూతములు అదర్ ఇక్కడ ఉన్న పంచభూతములు నాది నేను దీనికి ఒక దృష్టాంతం చెప్పచ్చు ఓ మహాత్ములు ఉన్నారు ఆయన నదికి వెళ్ళారు నదీ నది ప్రవహిస్తోంది ఆ ప్రవహించే నది ఏమిటి జగత్ అదర్ ఆయన చేతిలో కమండలంలో నీళ్లు తీసుకున్నాడు ఇప్పుడు కమండలంలో నీళ్ళు ఏమిటి నాది జగత్తు కాదండి నాది ఏమిటి తేడా నదిలో ప్రవహించే నీటికి అదే నీరు కమండలంలోకి వస్తే నాదిలాగింది అదే వస్తువు కదా నాది ఎందుకైంది అంటే అభిమానము అంటే అభిమానము అంటే తెలుగులో ఇంకో అర్థం వర్ణాయకుల అర్థం వేరే ఉంటుంది ఏదో అర్థం వారికి అభిమానం ఎక్కువ అంటారు అలా స్వాభిమానము దురభిమానము దట్ ఈజ్ నాట్ దట్ అభిమానము అంటే ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఈజ్ అఫ్ టూ కైండ్స్ రెండే రకాలు నాది నేను నాది అనే ఒక రకం అభిమానము నేను అనే మరో అభిమానం నేను అభిమానం అంటారు ఐడెంటిఫికేషన్ ఇంగ్లీష్ లో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని కూడా అంటూ ఉంటారు టూ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కాబట్టి మీరు ప్రమండలంలోకి నీరు తీస్తే ఆ నీటి మీద సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి నాది అంటారు ఆ నీళ్లు నోట్లో పోసుకుంటాడు ఇప్పుడు నాది కాదు నేను కొంచెం తాగిన తర్వాత ఉమ్మేస్తాడు ఉమ్మేస్తే మళ్ళీ నాది కాదు నేను కాదు సో ఈ విధంగా ఈ భేదబుద్ధి ఏదైతే కలదో ఈ భేదబుద్ధి ఉన్నంత వరకు విషమ ఉంటాడు సమబుద్ధి రావడం చాలా కష్టం గ్రాడ్యువల్గా ఈ భేదబుద్ధిని మీరు అబ్జర్వ్ చేసి దాన్ని తిరస్కరించి దేహము ఏదియో జగత్తు అదే జగత్ ఏదియో దేహము అదే సత్యం అదే దట్ ఈస్ ది ట్రూత్ మిమ్మల్ని ట్రూత్ కాని దాన్ని మిమ్మల్ని మీరు యు ప్రిటెండ్ దట్ యు ఆర్ డిఫరెంట్ యు ఆర్ సేమ్ అని నేను చెప్పట్లేదు దట్ ఈస్ ది ట్రూత్ జగత్తు పంచభూతముల కలయిక దేహము కూడా పంచభూతముల కలయిక ఇంకా వేగ తేడా ఏమేమి దేహాల్లో లేవరు హార్ట్ అని మీరు తప్ప ప్రకృతి అలాగేం పెట్టలేదు ప్రకృతి ఏం పెట్టండి ఇది పృథ్వీ ఆ అపహ అగ్ని వాయు ఆకాశ అంతే పెట్టింది పూర్తి ప్రకృతి అంతే పెట్టింది ప్రకృతి లివర్ హార్ట్ ఇవి పెట్టలేదు మీరు పెట్టుకున్నారు కాబట్టి దేహము ఏదియో జగత్తు అదే ది ఎంటైర్ ఫిజియాలజీ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ది నేచర్ సస్టైన్ బై ది నేచర్ అండ్ రిజాల్వ్ ఇన్ టు ది నేచర్ అండ్ హెల్స్ నో డిఫరెన్స్ ఫ్రమ్ నేచర్ అని ఎప్పుడైతే ఆ దేహమునందు నాది నేను అనే అభిమానం బాగా శిథిలమవుతుందో వీక్ అయిపోతుందో అప్పుడు విషమబుద్ధి స్థానంలో సమబుద్ధి బాగా డెవలప్ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ విధంగా సర్వత్ర సమబుద్ధయ ఇది ఇది నిర్గుణోపాసన యొక్క ప్రక్రియ ఈ విధంగా ఎవరైతే ఆ నిర్గుణ పరబ్రహ్మను ఆత్మతత్వము రూపముగా అభిన్నముగా దర్శిస్తారో వారు పే ప్రాప్తుంది మామేలా వారు నన్నే పొందేదరు భాష్యకారులు సర్వత్రా సర్వస్మిన్ కాలే సమబుద్ధయ అంటే అన్ని కాలముల యందు సమబుద్ధిని మనం నిలబెట్టుకోవాలి అన్ని కాలముల యందు ఇప్పుడు ఎలా ఉంటుందంటే కుక్కతో ఒక సానుత కింద దేవాలయం లోపల చాలా బుద్ధిమంతులుగా ఉంటాడు దేవాలయం దాటి రోడ్డు ఎక్కేటంటే ఆ బుద్ధంతా ఎక్కడికోపోతుంది మళ్ళీ సంసారం ప్రారంభమవుతుంది అలాగే లేదా అంత క్లాసులో చాలా శ్రద్ధగా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ సంసారం ప్రారంభమవుతుంది ఆ స్థితి అందరికీ ఉంటుంది అది దాట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ మైండ్ ఈజ్ లైక్ దాట్ ఆ స్థితిని గుర్తుపట్టి ఆ సర్వత్ర అన్ని కాలంలో ఎందుకు ఆ సమబుద్ధిని అంటే ఒకప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్ ఇంట్లో అందరూ కూడా వెళ్ళ వెళ్ళ అందరూ మంచి కొద్ది సంస్థ ఉంటారు మంచి కనసినోధి భాగం వస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గుడ్ షేప్ అప్పుడు ఓ సమబుద్ధి దట్ ఈజ్ వండర్ఫుల్ అని అనిపిస్తుంది ఒక్క పిసరు సంసారం మన ఎడలా ఒక ఛాలెంజ్ ఒక సవాలును విసిరిందనుకోండి ఈ సమబుద్ధి పోయి ఎక్కడికో పోతుంది మళ్ళీ సమబుద్ధి ప్రారంభమవుతుంది సో ఏదైనా కష్టం వస్తే ఏమిటో ఇంత ధర్మం చేస్తున్నాం గీత ఈ మూలించామన్నాక వచ్చినందుకైనా భగవంతుడు మనని మన వైపు ఇలా చూసి ఉండాల్సింది కదా ఇలా చేసి ఉండాల్సింది కాదు అని మనము వెంటనే ఈశ్వరం భగవంతుడిపై ఒక గ్రీవెన్స్ పెడతాం భగవంతుడి మీద కూడా గ్రీవెన్స్ ఉంటుంది విషమబుద్ధి ఎంత ఎంత గాఢంగా ఉంటుందంటే భగవంతుడి మీద గ్రీ ఈ కలికాలంలో దేవుడికి పవర్ లేదంటే చెప్తుంది కలికాలం ఏ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ సమా పురాణ దృష్టిని అంటే కలికాలంలో దేవుడికి పవర్ లేదంట లేకపోతే కాళహస్తి శివుడికి వెంకటేశ్వర స్వామి తిరుపతి పవర్ తక్కువ ఉంటాయి హౌదా అంటే చూడు జనం తక్కువ వస్తున్నారు సో ఈ రకంగా ఇలాంటి వెరీ ఆడ్ ఆడ్ అంటే చాలా విదూరమైనటువంటి కంక్లూషన్స్ ఏవో పెట్టు కూర్చుంటాడు తప్ప ఈశ్వరుని యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనిషి చెయ్యరు కాబట్టి అలాంటి దోషంలో పడిపోకూడదు సర్వకాలములైనందు సుఖములందు దుఃఖములందు వద్దన్నా సాయంకాలం డిఫికల్ట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అదంతా చాలా సరళము అని చెప్పట్లా అసలు డిఫికల్ట్ అని శ్రీకృష్ణుడే చెప్పబోతున్నాడు ఇది డిఫికల్టే నిర్గ్నోపాసన ఎప్పుడు డిఫికల్టే ఆ విషయం అలా చేపెట్టి ఆ తత్వాన్ని మనం సరిగ్గా వ్యాఖ్యానం చేయాలి కదా వ్యాఖ్యానం చేసేప్పుడు డైల్యూట్ చేయకూడదు వ్యాఖ్యానం చేసేప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి మేనేజ్మెంట్లో రూల్ ఉంది వైల్ ఫార్ములేటింగ్ ది రూల్ బి లెబర్ అది బట్ వైల్ వైల్ ఇంప్లిమెంట్ ది బి ఫార్ అని రూల్ ఉంది మేనేజ్మెంట్కి అది రూల్ కానీ శాస్త్రం దగ్గరికి వచ్చేప్పటికీ శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేసేప్పుడు బి ఫామ్ అట్లీస్ట్ వ్యాఖ్యానంలో ఫామ్ గా ఉన్నట్లయితే జీవిత అనుభవంలోకి ఏ కొంతైనా ప్రవేశిస్తుంది అనే అభిప్రాయం ఎనీవే సో ఈ విధంగా సర్వకాలముల ఎందు సమబుద్ధిని కలిగి ఉండుట గదిస్తే ఆ నిర్గుణోపాసన యొక్క ప్రధానమైన లక్షణం సమాతుల్యా బుద్ధి ఇష్టానిష్ట ప్రాప్తం తే సమబుద్ధయ ఇది శంకరుల వాక్యం దీన్నే నిన్న నేను అరగంట సేపు ఎంతో కుస్తీ పట్టా దీంతో అంటే శంకరులన్న మాటే నేను వ్యాఖ్యానం చేశాను ఇష్టప్రాప్తి అనిష్ట ప్రాప్తి ఇష్టము అంటే అనుకూలము అనిష్టము అంటే ప్రతికూలము వస్తూ ఉంటాయి ఇష్టము వస్తుంది పోతుంది అనిష్టము వస్తుంది పోతుంది ఏది కూడా వచ్చేది పోవడం కొరకే పోయేది రావడం కొరకే ఆగమాపాయన అన్నట్టు శ్రీకృష్ణుడు రెండో అధ్యాయం ఆగమ అపాయన వస్తూ ఉంటే పోవడం కోరకు వస్తూనే పోతూ ఉంటాం ఇప్పుడు ఈ టైం కూడా అలాంటిదే ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీ నిద్రలేచారనుకోండి డే డే వస్తోంది వస్తుంది వస్తుంది వచ్చింది వచ్చి అలా కూర్చుండిపోతుందా పోతూ సో ఆ విధంగా ప్రవాహ రూపంగా ఉంటుంది కాబట్టి జీవితం అలాగా సుఖ దుఃఖాలు ఇష్టానిష్టములు వస్తూ ఉంటాయి అలా వస్తూ ఉంటాయి కొన్ని ఇష్టములు అలా వచ్చి అలా ఫ్లాష్ లాగా వచ్చి కొంటాయి కొన్ని అనిష్టములు వచ్చి కొంతకాలం పిష్టలు వేసి కూర్చుంటాయి దీన్ని పూజ స్వామీజీ దీన్ని కొంత డ్రామాటిక్గా చెప్తూ ఉంటాను ఆయన సుఖము సుఖము వెంబడి దుఃఖము దుఃఖము వెంబడి సుఖము సుఖము వెంబడి దుఃఖము అది ఎలా ఉంటుందంటే సుఖం వచ్చేసి వెళ్ళిపోయింది దుఃఖము దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం ఇలా చెప్తుంది అంటే అలా అనిపిస్తుంది సార్ అంటే ఉత్తానికి సుఖ దుఃఖాలు అలా వస్తూ ఉంటాయి సుఖం వస్తుంది ఫ్లాష్ పోతుంది దుఃఖం వచ్చి మన దగ్గరే తిష్ట పోతుంది అలా అనిపిస్తుంది మనసుకి అలా అనిపిస్తుంది ప్రకృతి అలా ఉండదు ప్రకృతి సుఖ దుఃఖములు ఫిఫ్టీ ఫిఫ్టీగా పోతూ ఉంటాయి 50-50. మిశ్రము సో ఇది కూడా స్వామిజీ అన్నమాట అనిష్టం ఇష్టం మిశ్రించ మానవులకి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మిశ్రం అంటే ఫిఫ్టీ అనిష్టం ఇష్టం మిశ్రించ అనిష్టం అంటే దుఃఖము ఎక్కువ ఇష్టం అంటే సుఖము ఎక్కువ మిశ్రం ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి మానవుల మానవ జీవి పశుపక్ష్యాదులలో దుఃఖం ఎక్కువ దేవతలు బంధుర్వులు వాళ్ళలో సుఖం ఎక్కువ మనుషులు మధ్యలో ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది మిశ్రాజీ నై మిశ్రాజీతో మిశ్రాజీసే సబ్ మిశ్రాజీసాయి అలా మిశ్రాయింట్ ఎనివే మిశ్రా అని ఒక ఆయన ఉంటాడు ఆయన ఒక్కడే మిశ్రా కాదు మీరు మిశ్రాయే నేను మిశ్రాయే గడిపి పాయింట్ ఎనివే సో సుఖ దుఃఖములు అలా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇష్టానిష్ట ప్రాప్తవు సుఖ దుఃఖముల ఎడల ఆ బ్యారియర్ బ్రేకప్ బ్రేక్ అయిపోతుంది ఆ బ్యారియర్ ఉంటుంది బ్యారియర్ ఎలా ఉంటుంది సుఖము ఎంటైర్లీ డిస్టింగ్ట్ ఫ్రమ్ దుఃఖము అనే విధంగా ఉంటుంది బ్యారియర్ అది ఆ బ్యారియర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఎంటైర్లీ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది మైండ్ అండి మెంటల్ ప్రాజెక్షన్ అండి మీరు సుఖము నాకు కావాలి నాకు కావాలి సుఖము దుఃఖము నాకు వద్దు నాకొద్దు అని మీరల్లా గట్టిగా ఒక ఎజెండా పెట్టి కూర్చుంటే సుఖము దుఃఖము డిస్టింగ్ట్గా ఉండి అవి మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి సుఖం వచ్చినప్పుడు ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది హర్షము అంటాడు సో దుఃఖము వచ్చినప్పుడు కృంగిపోవుట అవసాదము అని అంటారు సో ఈ విధంగా ఈ రెండింటి మధ్యన మనిషి గంతులు ఉయ్యేలా ఊపితూ ఉంటాడు హర్షము దుఃఖము హర్షము దుఃఖము అలాగ అలా ఉండకూడదు అది ఆ మైండ్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి రీసెట్ పెట్టుకోవాలి పెట్టుకుంటే అంటే దుఃఖ నివృత్తి కొరకు అంత పెద్ద ప్రయత్నమే నువ్వు చేయకు సుఖమును పొందుట కొరకు అంత పెద్ద ప్రయత్నం చేయకు అంటే కామనలను విడిచిపెట్టేసి సాక్షిగా ఉండు ఏది వస్తే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా ప్రసాదంగా స్వీకరించటానికి సంసిద్ధంగా ఉండు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ డోంట్ డిజైర్ ఎనీథింగ్ Be సైలెంట్ అండ్ బీ విక్నెస్సింగ్ అవేర్నెస్ అప్పుడేమో చాయిస్నెస్ అవేర్నెస్ అలా ఉండిపోయారనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసినా వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ దాని మీద ఇది సుఖము ఇది దుఃఖము అనేటువంటి గాఢమైనటువంటి రెస్పా రియాక్షన్ ఉండదు రియాక్షన్ ఉండదు ఎప్పుడైతే రియాక్షన్ ఉండదో సమత్వము సహజంగా నెలకొంటుంది సో ఆ విధంగా ఇష్టానిష్ట ప్రాప్తము ప్రాప్తి యొందు ఎవరి యొక్క బుద్ధి సమముగా నుండునో ఈ విధంగా ఎవరైతే ఉంటారో నేను ఎప్పటికీ నాకెప్పటికీ ఆశ్చర్యము పోదు ఆశ్చర్యం అంటే వండర్ ఎందుకంటే శ్రీకృష్ణుడు చోట ఏమని చెప్పాడంటే వాళ్ళు మోక్షమును పొందును ఆ వ్యక్తి మోక్షమును పొందును అంటాడు సహా అమృతత్వాయ కల్పతే అతడు మోక్షమును పొందును అతడు ఎవడై ఉంటాడు ఎవడై ఉంటాడు మీరు ఊహించండి అంటే ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన వాడు అయ్యి ఉంటాడా పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాడు అయి పెద్ద పెద్ద దానములను చేసిన వాడు అయి కోట్లు పెట్టి దేవాలయాలు కట్టించిన వాడు అని ఇలాగ ఎవడు ఊహ వాడు కానీ శ్రీకృష్ణుడు ఏమంటాడో తెలుసిన సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే రెండో అధ్యాయం గీత ఆరంభంలోనే ఉపదేశం ఆరంభంలోనే సమ దుఃఖ సుఖం ధీరం సోమృత స్వాగతం పే వాడండి ధీరుడంటే ధీరుడంటే కరేజియస్ వేదాంతము పిరికి వాళ్ళకి పరికి రాదు పిరికి వాళ్ళకి లేదు వేదాంతము నుండి అధికారము లేదు కరేజియస్ పీపుల్ ఏమిటి ఖరేజీ వీధిలో వాళ్ళని చెప్పడానికి కాదు ఖరేజీ అది కాదు ఖరేజీ అంతే ఖరేజ్ అంటే వివేకాన్ని బట్టి వస్తుంది సో దుఃఖము కానీ సుఖము కానీ సమబుద్ధి కలిగి సుఖాన్ని ఏ రకంగా వెల్కమ్ చేశామో దుఃఖాన్ని కూడా అదే మ్యాగ్నే అదే ఈక్వాలిటీతో వెల్కమ్ చేస్తారు దుఃఖమును విట్ ద పెయిన్ హాఫ్ వే విట్ ద సఫరింగ్ హాఫ్ వి డోంట్ మీట్ ఇట్ ఆ అది ధీరా సో ఓకే సుఖ దుఃఖములు ఎందుకు సమంగా ఉంటే ఏమిటవుతుంది అమృతత్వాన్ని కల్పట వాడు మోక్షాన్ని పొందుతాడు ఇది ఈ ప్రతిపాదనే అది ఎలా ఉందో చూడండి అతిపాదన ఎంత విలక్షణంగా ఎంత యునీక్ గా ఉందో చూడండి ప్రతిపాదన కాబట్టి అటువంటి సమబుద్ధి ఎవరికైతే ఉంటుందో ఏవం విధా తే ప్రాప్నువంతి మామేవా వారు నన్నే పొందేదారు ఆ మనం కృషము సర్వభూత హితే వ్రతా సకల ప్రాణుల యొక్క హితము నందు ప్రీతిగలవారు ఇప్పుడు కూడా మనము ఇతరుల హితమును కోరాము హితచింతన అన్నది అది పెద్ద మనస్సు గల వాళ్ళ యొక్క లక్షణం హితచింతన ఇప్పుడు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అంటే వయస్సు చేత చిన్నవాళ్ళు కావచ్చు లేక వివేకము తక్కువగా ఉండడం చేత కూడా అల్పమైన మనస్సు గల వాళ్ళు అల్పమనస్సులు ఉంటారు వాళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తారు ఏదో అల్లరిచల్లదిగా బిహేవ్ చేస్తారు అయినప్పటికీ మనము వాళ్ళని ద్వేషించరాదు వాళ్ళకి దుఃఖము కలగాలని కోరుకోరాదు వాళ్ళకి పరమేశ్వరుడు పనిష్మెంట్ ఇవ్వాలని అనుకోరాదు మనము హితమునే కోరవాలి హితచింతనము హితమును కోరుతా అన్నది అది చాలా గొప్ప లక్షణం అసూయ ఉందనుకోండి ఎవరి మీద అసూయ జలసి మనం ఏం కోరుకుంటాం వాడి నాశనం లేకపోతే బాగుంటుందని కోరుకుంటాం కోర్వనుకో ఆయన తపస్సు చేశాడు దేవుడు కనపడ్డాడు దేవత దేవత కనపడింది భక్త నీకే నీ కోరిక ఎవర అంటే నువ్వు కోరిక కోరిక ముందు నాకు ఏదిస్తే దానికి డబుల్ మా పక్క నైబర్కి ఇస్తాను నువ్వు కనుక హామీ ఇస్తేనే కోరుకుంటాను అంటే ఆ దేవత కంగారుపడి నువ్వు వీడికి వస్తాడు వీడిలా కోరిక చెప్పడు వీడు నాకు ఇచ్చింది డబుల్ నా నైబరికి ఇవ్వాలి అంటే సరే పోనీ దేవత కూడా ముందుకు వచ్చింది కంగారుపడి దేవత వీడి తెలివిటాట్లు దేవతకి లేకపోయాయి దేవత కొంచెం క్లీన్ థింకింగ్ ఉంటుంది దేవతకి వీడికి ఉన్నంత కృకెట్ థింకింగ్ ఆ దేవతకి లేక పాపం చాలా కష్టపడి తపస్సు చేశాడు భక్తి బాగా చేశాడని అరే భర్త వచ్చాలో నీకు రెండు కోరికలు కోరుకో మరి నేను నా కోరుకున్న దానికి వాళ్ళ పట్టమని ఆయిస్తాను ఓకే మొదటి కోరిక నా ఇంటి ముందు ఐదు అడుగుల గొయ్యి ఉండాలి ఎప్పటికీ అది మొదటి కోరిక రెండవ కోరిక నాకు ఒక కన్ను పోవాలి ఇది రెండు కోరికలు ఇప్పుడు ఆ కోరికలు తీసి తీదనుకోలేవిడ అప్పుడు పక్కవాడి పరిస్థితి ఏమిటవుతుంది వాడి ఇంటి ముందు పదడుగుల పోయి ఉంటుంది ఐదు అడుగుల గోతులు పడితే మళ్ళీ లేచి వచ్చేది ఇంకా పది అడుగులు గోతులు పడితే లేచే వస్తారు తర్వాత వీడికి కన్ను ఉంటుంది కదా కాబట్టి పడకుండా దాటి వెళ్తూ ఉంటాడు పక్కవాడికి రెండు కన్నులు పోయి కాబట్టి పదడుగులు ఇది వీడి కోరిక అలా కోరుకోకూడదు ఒకవేళ నైబర్ దృష్టి అయినా కూడా హిత హిత చింతపుడే ఉండాలి ఎప్పుడూ హితమేయకూడదు మనతో దెబ్బలాడతాడు వాడు హితం ఏమిటో మనం అదే చేయాలి కాబట్టి మీరు దెబ్బలాడితే దెబ్బలాడారు పర్వాలేదండి ఇంకా ఆలస్యం చేయకుండా ట్రైన్ మిస్ అయిపోతే రాత్రి కష్టపడతారు బయలుదేరి వెళ్ళండి మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ దెబ్బలాట ఇంకోసారి చేయొచ్చు మీరు ఏమి విషయాలు నేను సిద్ధంగానే ఉంటాను అని చెప్పేసి సర్దుబాటు చేసి ట్రైన్ మిస్ అవ్వకుండా కంగారు పడి ఆవేశంలో అని హితమే చేయాలి హితం చెందుతానండి ఆ నువ్వు చెప్పే ట్రైన్ నేనే పట్టుకుంటాను ఆ పోలేవా నేనే పట్టుకుంటూ కానీ ఈ ప్యాకెట్ ఏదైనా కొంచెం ఫుడ్ ఏదైనా ప్యాక్ చేసి ఇవ్వమంటావా నీకు మధ్యలో ఉపయోగపడుతున్నాయి అన్నారు వాడు దెబ్బలడి పడుతాడు హిత చెందుతా సర్వభూత హితే నటు తేషాం వక్తవ్యం కించిత్ ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పమంటారండి సో ఇంద్రియ గ్రామం సన్నియమ్య సర్వత్ర సమబుద్ధయ సర్వభూత హితే కథ ఈ అంత విశాల హృదయం గల వాళ్ళ గురించి ఏం చెప్తుంది శ్రీకృష్ణుడు మాత్రమే ఏం చెప్తాడు ఆయన మాత్రమే ఏం చెప్తాడు ఆయన కూడా జోహార్ అనాలోచన అటువంటి వాడికి అవతార పురుషుడు కూడా జోహార్ అనాలోచించి ఏం చెప్తాడు వాళ్ళ గురించి నాతో తేషాం ప్రతి కించిద్ది వక్తవ్యం అయినా కూడా ఏదో ఒకటి చెప్పకపోతే బాగుండదు కనుక చెప్తున్నాడు మాం తే ప్రాప్నువంతి ఇది వాళ్ళు నన్ను పొందుతారు నన్ను పొంది తీరుతారు నన్నే పొందుతారు అని వేరే చెప్పాలండి చెప్పక్కర్లే ఇక ఇట్ గోస్ విథౌట్ చేయింగ్ ఎందుక తెలుసు జ్ఞానిత్వాత్మైవమే మతం ఇతి హి ఉక్తం ఆ ముందు పెట్టుకోవాలి మేము హీ ఎందువల్లనగా శంకరులు ముందు మీకు హీ అని పెట్టడం అది ఎక్కడో పెడతారు ఆయన పెట్టిన ఆర్థంలోనే నేను పెట్టిన అలా ఉండకూడదు లేదు మీరు ఆయన ఎక్కడ పెట్టినా మీరు దాన్ని సరైన పద్ధతిలో పెట్టుకుని మీరు అన్వయించుకోవాలి ఎందువలన ఏం పోనీ వాళ్ళ గురించి చెప్పచ్చు కదా ఏదో ఒకటి చెప్పండి ఇంకేం చెప్తా ఉండి నేను ఎందుకని ఎందుకంటే జ్ఞానీ స్వాత్మైవమే మతం ఇది జ్ఞానీ నేనే అని ఇంతకుముందే చెప్పి ఉన్నాడు ఇంకా వేరే పొందనక్కరలేదు కూడా ఎందుకంటే జ్ఞానికంటే భిన్నంగా నేనుంటే జ్ఞానొచ్చి నన్ను పొందాలి జ్ఞానికంటే భిన్నంగా నేను లేనే లేను జ్ఞాని నేనే అని ఇంతకుముందే చెప్పి ఉన్నాడు ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మ ఇవ అని ఏడో అధ్యాయంలో ఎక్కడో శ్లోకం ఈ భక్తులందరూ గొప్పవాళ్లే నేనేమీ తక్కువ చేయట్లేదు వాళ్ళు వాళ్ళందరూ గొప్పవాళ్లే కానీ జ్ఞానం ఉన్నాడు దుసారా వాడు గొప్పవాడు కాదు వాడు నేనే వాడే నేను నేనే వాడు అటువంటి మహాత్ముల గురించి వాళ్ళు ఇంతటి అంతటి వాళ్ళు వాళ్ళకి ఈ ఫలం లభిస్తుంది ఆ ఫలం లభిస్తుందని ఏం చెప్తాం వాళ్ళ గురించి కాబట్టి ఓన్లీ వన్ థింగ్ కెన్ డిస్టైడ్ సంథింగ్ హ్యాస్ టు డిస్టైడ్ కాబట్టి ఏ ప్రాప్తు మామేలా భగవత్ స్వరూపాణం సత దీన్ని భావష్ఠి అంటాడు భావసప్తమే అని ఉంది భావార్థంలో సతి సప్తమే అంటూ అలాంటి షష్ఠి భావ భావార్థంలో షష్ఠి మామూలుగా సప్తమి కొంచెం సంస్కృతం చదువుకున్న ప్రతి వాళ్ళకి భావార్థంలో సప్తమి తెలుస్తూ సతి సప్తమి పేరు కానీ షష్ఠి అదే అర్థంలో ఒకప్పుడు తృతీయ కూడా అదే అర్థంలో పడుతూ ఉంటారు ఇలాంటి ప్రయోగాలు ఉంటాయి ఇది అలాంటిది ఒకప్పుడు షష్ఠీ అనాదరంలో వాడతారు షష్ఠీ చనాదరే అన్న సూత్రం అవుతున్నాం అనాదరంలో షష్ఠీ వాడతారు దానికి దృష్టాంతం మిషతాం సర్వరక్షసాం అని వస్తుంది సుందరకాంతం సమృద్ధాథో గమనిష్యాన్ని మిషతాం సర్వరక్షసాం రాక్షసులందరూ అలా చూస్తూ ఉండగా లెక్క చేయకుండా నేను వెళ్ళిపోతాను అని హనుమంతుడు అంటాడు అక్కడ షష్ఠి రక్షతాం మిషతాం షష్ఠి భావార్థంలో షష్ఠి కానీ అనాదరము లెక్క చేయకపోవడం ఇక్కడ అలాంటి షష్ఠి కాదు ఇది ఆదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా చెప్పే షష్ఠి అంటే భగవత్ స్వరూపాణం సతాం వాళ్ళు ఇప్పటికే భగవత్ స్వరూపులై ఉన్నారు వాళ్ళు భగవత్ స్వరూపులై ఉన్నారు ఒక వ్యక్తి ఒక ఫిజికల్ ఎంటిటీగా ఎప్పటికీ భగవంతుడు కాదం యాజ్ ఎ ఫిజికల్ ఎంటిటీ నెవర్ ఎవర్ వన్ కెన్ బీ ద గాడ్ ఎందుకంటే ఫిజికల్ ఎంటిటీ దోమలు కొడతాయండి మీరు దేవుడు దేవుడు ఉంటుంటే దోమలు కొట్టి ఏడో మాసం రాసుకోవాల్సి ఈ పూజ స్వామీజీ దృష్టాంతం నాది కాదు ఫిజికల్ ఎంటిటీ ఒక ఫిజికల్ ఎంటిటీ లాగా You can never be the god. That's why personality worship is a huge problem. There are a lot of people who worshiped. There are a lot of people who worshiped John Lennon. They used to lionize him That at the level of worship. They worshiped him, a lot of people who worshiped him, a lot of people who worshiped him. పాప్ సింగర్స్ ఈ మధ్యనే తర్వాత వచ్చారు మైకల్ జాక్సన్ వీళ్ళు ఒరిజినల్ గా బీటిల్స్ వాళ్ళు నలుగురు యాన్ లెన్ వీళ్ళు నలుగురు కూడా సేవ చేసేవారు ఆయనకి దేవర్ రిజల్యూషన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఐ డోంట్ నో వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి ఆయన మీద దేవుళ్లాగా కొలిచ్చారు ఆయన మీద ఫర్ సమ్ రీజన్ అంకేతనే టూ మచ్ పర్సనాలిటీ వర్షిప్ చేసిన కూడా ఎప్పుడు డేంజరే వాళ్ళు ఎప్పుడో తిరగబడుతున్నారు All right, indeed. Disillusion, I pray. I pray. Eh, hey, hello, yogi. I am going. I am not John Lennon. Mahathir Maheshwari. Put. Why? Why so suddenly are you going? I am not going to go. Amsterdam, Holland, Holland. I am not going to go. I am not going to go. John Lennon, I am not going to go. You are the cosmic one. You ought to know. And you are the cosmic one. I am quoting. Exactly. You are the cosmic one. You ought to know. అని చెప్పేసి బాయ్ అని వెళ్ళిపోయాడు కాబట్టి ఒక ఫిజికల్ ఎంటిటీ యూ వర్షిప్ యాజ్ గాడ్ ఫిజికల్ ఎంటిటీ సంఘాతం దాన్ని మీరు గాడ్ ఇట్ కెన్ నెవర్ ఎవర్ బీ గాడ్ ఆ ఫిజికల్ ఎంటిటీలో స్పందిస్తూ వెలిగిపోతో ఉజ్వలంగా వెలిగిపోతా ఉంది ఒక చైతన్యం అది ఇన్ ఎవ్రీ సింగిల్ ఎంటిటీ ఘటిస్తే కాదు ప్రతి ప్రాణి ఎందు కూడా ఒక పర్టికులర్ ప్రాణి ఎందు కాదు శ్రీకృష్ణుడి దేహంలో మాత్రమే కాదు అర్జునుడి దేహంలో కూడా సకల ప్రాణుల ఆ చైతన్యం ఏదైతే కలదో ఘటిస్తే కాదు కాబట్టి వాళ్ళు భగవత్స్వరూపాణం సత ఈ మహాత్ములు ఈ జ్ఞానులు ఉన్నారే జ్ఞానికి మూడే మూడే క్వాలిటీస్ పైన చెప్తాం ఈ లక్షణం గలవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ భగవత్ స్వరూపులై ఉన్నారు వాళ్ళ గురించి ఏం చెప్తాం యుక్తతమత్వం అయుక్తమత్వం వాచ్యం ఏమంటారు వాచ్యం అంటే నవాచ్యం అని అర్థం నా ఉందిగా ముందు నా పెట్టుకోవాలి వాచ్యం అని అర్థం చెప్పకూడదు చెప్పుకోవాలి అది కాదు నవాచ్యం ఎప్పుడు నా ముందు ఉంటుంది అది ఇక్కడ పెట్టుకోవాలి క్రియ సహయత్ర నైన్ నైన్ పట్టికెళ్ళి క్రియలో పెట్టాలి వీరికి ఒక వ్యాకరణంలో దీనికి ఒక పేరు ఒకటి ఉంది దాన్ని ప్రసజ్య ప్రతిషేధము అని అంటారు సో అటువంటి మహాత్ములు భగవత్స్వరూపులై ఉన్నారు అండ్ నేను ప్రశ్నంతో మీరు చెప్పండి భగవాన్ నమన ఆయన గొప్ప సాధ కూడా చాలా గొప్ప సాధ కూడా చాలా చాలా గొప్ప సాధ కూడా చెప్పండి ఏం చెప్తున్నారండి ఏం సమాధానం చెప్తారు అయ్యా మీ ప్రశ్న సరికాదు ఎందుకంటే ఆయన గొప్ప సాధకుడు కాదు చాలా గొప్ప సాధకుడు కాదు చాలా చాలా గొప్ప సాధకుడు కూడా కాదు యుక్తతముడు కానీ అయుక్తముడు కానీ ఎదిగదైనా మరి ఏమిటైనా భగవత్ స్వరూపానాం సతా భగవత్ స్వరూపుడై ఉండగా వాడు ఫస్ట్ క్లాస్ వేస్తామా సెకండ్ క్లాస్ వేస్తామా థర్డ్ యుక్త అంటే థర్డ్ క్లాస్ యుక్త తరహ అంటే సెకండ్ క్లాస్ యుక్త తమహ అంటే ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్లో వెళ్దాం ఐన్స్టైన్ని మీరు ఏ క్లాస్లో వేస్తారు ఫస్ట్ క్లాస్ వేస్తారా సెకండ్ క్లాస్ వేస్తారా ఐన్స్టైన్ ఒకసారి ఐన్స్టైన్ కారులో వెళ్తున్నాడు ఒక మాట వస్తే అక్కడి నుంచి ఎట్టు డ్రైవర్తో డైగ్రెషన్ పెట్టారు దీంట్ ఆ డ్రైవరు మిస్టర్ ఐన్స్టైన్ జర్మనీలో జర్మనీలో ఉన్నప్పుడు బెర్లిన్లోనే అక్కడ కరోనా మిస్టర్ ఐన్స్టైన్ అంటే ఎస్ డియర్ సర్ డియర్ సార్ వాట్ హ్యాపెన్ యు ఆర్ యు ఆర్ ఎ గ్రేట్ ఫిజిసిస్ట్ అని అన్నాడు అంటే ఆయన Einstein అలాగా అని అనుకున్నాడు ఇప్పుడు ఐన్స్టైన్ నువ్వు గొప్ప ఫిజిక్స్ వాడివి ఫిజిసిస్ట్ అని చెప్పి అతనికి ఏమీ రాదు అతని డ్రైవరు అతను ఎలా చెప్తాడు గొప్ప ఫిజిసిస్ట్ అది హౌ హౌ కెన్ హీట్ అధంగా ఏ రమణ భగవాన్ నువ్వు చాలా గొప్ప సాధకుడివి అంటే ఏమన్నమాట కాబట్టి ఈ మహాత్ములు ఉన్నారే సర్వత్ర సమబుద్ధయ వాళ్ళను ఉద్దేశించి వీడు యుక్తతముడు వీడు యుక్తముడు అంత గొప్పవాడు వీడు కాదు అని ఈ రకమైనటువంటి వర్గీకరణము వాళ్ళకే అప్లై కాదు వాళ్ళ గురించి ఒక్క మాట చెప్పేసి విలేయడం ఏమిటో మాట ఏ అంటే మామేవ వాళ్ళు నన్నే పొందుతున్నారు అక్కడతోటి నిర్గుణోపాసన పూర్తయి తర్వాత క్లేశోధికతరస్షాం అవ్యక్తేత అవ్యక్తతిర్దుఃఖం దేహవద్ధివాప్యతే దీనికి అవతారిక శంకరుడుతు అంటే కానైతే అంటే ఈ మహాత్మ గురించి చాలా గొప్పగా చెప్పి ఒక చిన్న హెచ్చరిక చిన్న రైడర్ అంట రైడర్ అంటే సమ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ క్వాలిఫైయింగ్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ నిర్గుణోపాసన ఉంది చూసారా నిర్గుణోపాసనలో మీరు ధ్యానం చేయాల్సిన తత్వం ఏమిటి అవ్యక్తము అవ్యక్తము అవ్యక్తం అంటే మనం చూసాం చాలా విస్తారంగా చూసాం అవ్యక్తము అవ్యక్తం అనగానేమి యజ్యతే ఇది వ్యక్తం కంటితో చూడచ్చు చెవితో వినొచ్చు ఇప్పుడు నేను దేవుణ్ణి పూజించాలి అంటాడు ఒకడు పూజించాలి అంటే ఓ విగ్రహం పెట్టి దీన్ని పూజించరా అంటే పూజిస్తారు అంతైతే మహాత్ములు ఏం చేస్తారంటే నువ్వో కొన్ని విగ్రహాలు పెట్టుకుంటారు ఓ సంఖ్యలో పదో ఇరవయో విగ్రహాలు పెట్టుకుంటారు పెట్టుకుని ఏమంటే మహాత్మాయి మాకు సాధన చెప్పండి అంటే ఓకే ఇలా అని ఓ విగ్రహం తీసి చేతిలో పెట్టి దీన్ని పూజ చేసుకోవు విగ్రహం కాబట్టి లింగము శివలింగం లేకపోతే సాలగ్రామము ఏదో ఒకటిచ్చిము లేకపోతే యంత్రము ఏదో యంత్రం ఒకటిచ్చి దీన్ని పూజ చేసుకోవాలి అంటే అది వ్యక్తము కదా అది వ్యక్తోపాసన కంటి కనపడుతో అది దాన్ని ఉపాసన చేస్తారు లేకపోతే ఇంకొక ఏం చేస్తారండి ఈ విగ్రహాలు ఈ సంచులు ఇవన్నీ మూసుకెళ్ళడం ఇవంటా ఎందుకు ఒక ఇళ్ళరా అని వాళ్ళ నెట్టి మీద ఈ నెట్టి మీద ఒక వస్త్రం ఆల్రెడీ ఉందిగా దీన్నే కొంచెం ఇలా సాగతిస్తే వాడిని ఎక్కి కూడా దాంట్లో పడుతుంది వాడి చెవిలో ఏదో సంథింగ్ యుస్పాత్ ఇన్ హీ బియర్ వాడి చెవిలో గుసగుసలాంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ లేకపోతే కంటిలో ఇంకా ఓం గంగ్ గణపత ఏ అని చెవిలో విస్పాత్ కొంతమంది ఈ చెవిలో విస్ఫర్ చేసుకుంటే టీవీ ప్రోగ్రాము అంటే వీడియో తీసి అంతర ప్రసారం సపోజ్ సీక్రెట్ వీళ్ళు జరిగే తెలియాలి ఊడేవాడికి తెలియదు మేము మంత్రం గురువు గారి దగ్గర మంత్రం తీసుకుంటున్నామని ఊళ్ళో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి టీవీ కెమెరాలతో సహా వీడియోగ్రాఫ్తో సహా పెట్టి యూట్యూబ్ లో పెట్టి మాట అయితే దాన్ని మంత్రం ఎలా అవుతున్నది మంత్రం అంటే రహస్యంగా ఉంది మంత్రం అంటారు ఆ సాహసం చేయకూడదు నా అభిప్రాయం షక్కర్ణహతో మంత్ర మంత్రం నాలుగు చెవుల్లో పెడితే పర్వాలేదు ఆరు చెవుల్లో పడితే పోయినావు నాలుగు చెవులంటే వీళ్ళిద్దరవేనాం కాబట్టి అప్పుడు అది కూడా వ్యక్తమే వీడు ఇంటికి పోయి ఏం చేస్తాడు కళ్ళు మూసుకునే ఆ చేస్తాడు ఎలా ఉపాసన చేస్తాడు ఆ మంత్ర రూపంగా శబ్ద రూపంగా ఉండే ఈశ్వరుని ఉపాసన చేస్తాడు అది శబ్ద శబ్దాత్మకమైన ప్రతీక ద్రవ్యాత్మకమైన ప్రతీక కావచ్చు శబ్దాత్మకమైన ప్రతీక కాదు లేకపోతే ఉదయించే సూర్యుడు ముందు నిలబడి మీరు గాయత్రి మంత్రం చెప్పి అర్ధ్య ప్రధానం ఇస్తారు అది ప్రతీక అంటే చూడండి ఉదయించే సూర్యుడు ముందు నిలబడి వర్షిప్ చేస్తాం అర్ధ ప్రధానం ఇస్తామా దట్ డెన్ మీన్ యు ఆర్ సన్వర్షిపర్ సన్వర్షిప్ కాదండి ఈశ్వరారాధన సన్వర్షిప్ కాదు సన్వర్షిప్ అంటే ఈ ఫారోస్ ఈజిప్ట్ లో ఫోస్ ఉన్నారు చూడండి వాళ్ళు సన్వర్షిపర్ ఒకప్పుడు కేరళలో సౌరులు నృహులు ఒక శక్తి ఉండింది వాళ్ళు సన్వర్షిప్ ఇజీ నాట్ సన్వర్షిప్ ఉద్యంతమస్తం ఎంతం ఆదిత్యం అభిధ్యాయం పూర్వం బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమష్ణితే అసావాదిత్యో బ్రహ్మేతి ఈ ఆదిత్యుడు అంటే ఆదిత్య మండలాంతర్గతమైన పరబ్రహ్మ కాబట్టి వీడు సూర్యవర్షిప్ కాదు అది కానీ వ్యక్తము వ్యక్తం ఈ రకంగా వ్యక్తం అనేప్పటికీ అది ఈజీ గోయింగ్ ఉంటుంది మీరు స్ట్రగుల్ అయిపోతున్నా లేకపోతే చంద్రుడు చంద్రుడిని కోసం చేస్తారు వరలక్ష్మి వ్రతము వరలక్ష్మో వ్రతం అటుకులు బెల్లం పదహారం అది పెడతారు సో సమ్ కైండ్ ఆఫ్ ఎ వ్రతం శుక్లపక్ష ద్వాదశి సమ్ శుక్లపక్షం చత్కాలమే ఉంటుంది అప్పుడు చంద్రుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు విలీలమైన ఆకాశం ఉంటుంది ఆ చంద్రుడి అది తులసి కోట దగ్గర పూర్చ బయటకు వేస్తారు పూజ ఓపెన్గా చంద్రోదయం అయిన తర్వాత ఆ చంద్రుడికి నీళ్లు వదిలిపెట్టడం వ్యక్తోపాక్ష వ్యక్తమోనా సగుణము అన్నా ఒకట క్షిత్యం వాదిషు చార్చేట్ అంటాడు ధ్రువోపాఠాలో నారదుడు ధ్రువుడితోటి క్షితి అంబు ఆదిషుచ అత్యయే ఒక ప్రతిమలో పూజేయి ఒక మంత్రం ద్వారా పూజేయి లేకపోతే క్షితి పృథివి ఈ పృథివిని నీవు పూజించవచ్చు అంబు నదీ రూపంగా నీవు ఆరాధించవచ్చు సో ఈ విధంగా అగ్నియందు ఆరాధించవచ్చు ఇవన్నీ వ్యక్తం శగుణోపాసన ఈ అంచతనే మానవులు శగుణోపాసన వైపు ముగ్గు చూపుతారు ఎందుకంటే ఇంద్రియములు మనస్సు వాటికి సరళంగా ఉంటుంది శగుణోపాసన అంటే సరళంగా ఉంటుంది నిర్గుణోపాసన చాలా కఠినంగా ఎవళ్ళకి అంటే కఠినము సరళము ఉన్నది ఇట్ ఆల్ డిపెండ్ ఇట్ ఆల్ డిపెండ్ ఇప్పుడు ఆల్జిబ్రా తేలిక కష్టమా అంటే కష్టము అని మనం వర్ణించవచ్చు తేలిక అని కూడా వర్ణించది ఇట్ డిపెండ్ సో చిన్న ఆహారము జీర్ణము చేసుకున్నట్టు తేలిక కష్టమా ఆరోగ్యం జఠరాజ్ఞి బాగున్నట్లయితే వీడు కడుపు నుండా భోజనం చేసుకోవడం కుంకులు లే తీసి లేచేపటికి అరిగిపోయి మళ్ళీ స్నాక్స్కి రెడీగా ఉంటుంది తేలిక జఠరాజ్ఞేట్లు కొంచెం తేడా చేసిందనుకోండి ఏదో ఏదో సం వైరస్ ఏదో పట్టుకుని ఏదో వైరస్లో ఉంటాడు హెచ్ అయ్యన్న వైరస్ ఏవో అది వచ్చిందంటే జఠరాజ్ఞేట్ డిస్టర్బ్ అయిపోతుంది అప్పుడు వీడు ఏం తిన్నా అది అరగదు జీర్ణము కాదు కాబట్టి తేలిక కష్టము అనేది ఇట్ ఈజ్ ఎంటైర్లీ కాంటెక్చ్యువల్ ఆ సందర్భాన్ని పట్టుకుంటుంది కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు ఇది కష్టము అంటున్నాడు క్లేశ ఈ అవ్యక్తాసక్త చేత అవ్యక్తము అంటే ఒక రూపముండదు శబ్దము మంత్రరూపంగా ఉండదు బాహ్యంగా కనపడి ఇది కూడా వీడు అంగంగా స్వీకరించ స్వీకరించడు ఎప్పటికీ ఆకాశము వలె నిర్మలమైన వ్యాపకమైన ఆ ఎరుక ఆ వన్సోమ్ బీయింగ్ ఆ బీయింగ్లో అంటే ఈగోలెస్ ఏమే అంటున్నారు ఆ చైతన్యము శుద్ధ చైతన్యము ఆ చైతన్యాన్ని దాన్నే వీడు ఉపాసిస్తూ ఉంటాడు అంటే దాని ఎందు పరినిష్ఠితుడై ఉంటాడు దాన్ని ఉపాసించడము దాని ఎందు పరినిష్ఠితుడై ఉ దాని ఎందు మునిగి అలా ఉండిపోవడం అబియంగ్ శుద్ధమైన సత్ ఎటువంటి సత్ తనంత తాను ప్రకాశిస్తూ ఉండే సత్ ప్రకాశించడం అంటే తెలియడం అలా ప్రకాశిస్తూ ఆకాశము నిర్వికారముగా అంటే ఎట్టి ఉండవు ఎట్టి భేదములు ఉండవు నేను నేను కానిది ఆత్మ అనాత్మ అనే భేదము ఉండదు ఇట్ ఈజ్ టోటల్ ఆప్షన్స్ ఆఫ్ ఆల్ డివిజన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ దష్టాదృశ్యమనే డివిజన్ కూడా ఉండదు అటువంటి శుద్ధ చైతన్య రూపంగా నిలిచి ఉంది